పరిశుద్ధుల జీవెంతో వర్ణాలు ప్రభావ నినా నీరు నిరంతరం ఏకరీతమైన గొప్ప దేవ సర్వనతుడ సర్వశక్తి సంపన్నడానికి ఎంతో వర్ణాలు ఏసయ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారైనా మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టుకున్నారు ప్రభా దివాలాతులు మమ్మల్ని ఆచి కాపాడినైనా ఇక నూతన దినం మాకు అనుగరించిన దీనివంతం మీరు మాకు సహాయ కలిగినందుకు నీకు ఎంతో వందల ప్రభావ సురక్షితంగా మమ్మల్ని ఇంటికి చేర్చినందుకే నీకు ఎంతో వందల ప్రభా అయినా ఇక రాత్రి కళాశాలనైనా మీ సన్నిధికి మేము వచ్చిన ప్రోభ మాతో మాట్లాడండి మిమ్మల్ని బలపరచండి మాలు సరి చేయని ప్రభావ మీరు ఎంతో పరిశుద్ధులనైనా మీ యొక్క పరిశుద్ధులు మమ్మల్ని నూతనమైన అభిషేకం మాకు అనుగరించండి మీ యొక్క సరళతలు సంపూర్ణలు నటించినైనా మీ మహిం పొందనైనా వాకింద మీరు మాతో మాట్లాడి ప్రాణబేడి త్వరగా నడిపించండి అయినా ప్రతి ఆటంకాలు కొట్టివేను ప్రవా ఈ ఆరాధనంతట్లో మీరే ఆధిపతి నడిపించండి మీకు పరిశుధాత్మ అభిషేకం మాకు అందరికి అనుగ్రించండి సాయపడమని గొప్ప దైవానికి ఎంతో వందలు ఇస్తాయా మీరు ఆఖ మేము ఉంటుండగా ప్రవ నైనా ప్రతి దశలోనైనా మీకు విధేత కలిగి ప్రవా వినయ వైభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేము చేసే పెళ్ళి మీ కొన్ని మమ్మల్ని పెట్టుకొని మీరు ఆకు సిద్ధపరుచుకోమని ఈ ఆరంతట్లో మీరు తండ్రి నడిపించమని దీప సిస్టర్ ప్రైజ్ లో పాట పాడర్ తల్లివారి ప్రేమను తలంచునప్పుడు తలుగుచున్నది దీకం ప్రభువాన్ని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం ప్రభువాన్ని శ్రేమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం గెచ్చే మనీ అను తోటలో విలపించు చు ప్రార్థించు అనుతోటలు విలపించు చు ప్రార్థించు ధ్వని నలువైపులా వినబడుచున్నది పగులుచున్న విమారుదయములు కలుగుచున్నది దూకం కల్వారి ప్రేమలు తలొంచునప్పుడు కలుగుచున్నది దూకం ప్రభువాన్ని స్వయమాలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం సిలువా పైన గోటినను అనేక నిందలు మోపినను సిలువ పైనలుగా కొట్టినను అనేక నిందలు మోపినను ప్రేమతో వారిని మార్నించుటకై ప్రార్థించిన ప్రియ సురాజా నీ ప్రేమ పొగడదను ప్రేమతో వారిని మార్నించుటకై ప్రార్థించిన ప్రియాయే సూరాజ నీ ప్రేమ పొగడదను కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దూకం ప్రభువాన్ని శ్వమలను ధ్యానించునప్పుడు పగులోచున్నది హృదయం మమ్మును నీవలే మాచుటకై చుటకై నీ జీవమును నీచితివే మమ్మును వలే మా చుటకై నీ జీవమును నీచితివే నీల మటుకు తగించుకుని సమర్పించి మమ్మును నడిపించుము నీళ్ళ మటుకు తగ్గించుకొని సమర్పించి తీని కరములలో మమ్మును నడిపించుము కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దూకం ప్రభువాన్ని శ్రైమాలను ధ్యానించు నప్పుడు చున్నది హృదయం హృదయం ప్రైజ్ మనోజ్ మనోజనా హలో మనోజనా ప్రైజ్ లాడా దీవ నీతి మంత్ర మౌనంత నిన్న రైతు ఒకే రీతి నా దీవానికి నా దీవ మాతో వాక్యం ద్వారా మాట్లాడి మా సుబ్బుద్ధి తొలగించి మా ప్రాథంతో ప్రభా నీ అధికారం గొప్పతుండ్రు నా దీవా నీ వాక్యం శక్తి కలదని అలాగ మాతో మీరు మాట్లాడి ఆత్మాన్ని నడిపింపు మాకు దయచేసి సరస్వతం నడిపించామని శైతాండగాలు పండించి మునిస్తున్నాడు స్వామిన్ అమీన్ అమ్మీన్ బ్రదర్వా గంధంశంధం ఒకటే హలో బ్రదర్ చదువు బ్రదర్ ఎహోవా సేవకుడైన మోసే మృతి నొందిన తర్వాత ఎహోవా నోను కుమారుడును మోసే పరిచారకుడునైనా యోశకు ఇలాగ సెలవు ఇచ్చేనుగా నా సేవకుడైనా మోసే మృతి నొందిను కాబట్టి లేచి నీవును ఈ జనులందరికీ ఎవరదాను అన్నది దాటి నేను ఇస్రాయేల్కి ఇచ్చు చిన్న దేశంకు వెళ్ళుడి అపష్టమంటాడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఎక్కువ సేవకుడైన మోసే మృతి తర్వాత యో మోసే మన మృతి పడిన తర్వాత అంటే మోస కాలం అంత వరకు ఉంది ఆయన కాలంలో సేవ చేసుకొని మూహించిన తర్వాత ఈ మోస దగ్గర తయారు ఉన్నాడు యోశువ దగ్గర తయారు ఎవడు యోశివ అలా చెప్పండి మనం ఏం ఇప్పుడు మోస నీళ్ళను కనుక నీళ్ళ యేస ఈ వాక్యంలో తయారు కాలా ఆయన తయారీకి సిద్ధపాటు జరిగించను తెలుసు కనుక సమాసం తెలుసు ఒక కాలం అవుతుంది మోసతో మోసేతో తయారైనాడు తయారవుతుందా ఇప్పుడు యువతో మాట్లాడారా సిద్ధపాటు చేసినాడు యోషతో దిగి మాట్లాడుతున్నాడు దేవుడు ఏమంటాడు ఇక్కడ కుమారుడు ఇలాగ సెలవుచ్చా మోస పరిచారెలవిను నా సేవకుడైన మోసం నేను నా సేవకుడు మోసం మృతి పొందు నువ్వు యువలతో చెప్తున్నాడు యువశతో చెప్తున్నాడు ఎప్పుడు నువ్వు లేము ఇక చెప్తున్నా మెల్లగా చదువుకురా కొంచెం కాబట్టి నీవు లేచి నువ్వు లేచి అంటే నిలబడాలా నువ్వు వేసు ప్రభు దేవుని కోసం నిలబడాలి లేచి నిలబడితే నిలబను హెచ్కెల్గా నువ్వు హెచ్కెల్ భక్తులు లేచి నువ్వు చక్కగా నిలబడు నీతో నేను మాట్లాడేది లేవంటే లేవ్వాలా మనం లేచి ఆయన కోసం నిలబడాలి ఇంకేమంటా నీవును ఈ జనులందరినూ ఈ యువర్దానున్నది దాటి నీవు ఈ జను ఎవరిదాన్నది దాటి నేను ఇస్రాయేళ్ళకిచ్చు చిన్న దేశంకు వెళ్ళుడి నేను ఒక దేశం ఇస్తున్నా పాదేశం ఇస్తానికి వెళ్ళుడి ఇప్పుడు అయితే ఇక్కడ చూస్తే యోషోకు భయం వచ్చింది కలుగుతుంది ఈ వాక్యం దానం చేస్తే యోషకు ఒక భయం వచ్చింది ఎందుకంటే మోస మంది నడిపించినాడు మోసే నడిపిస్తున్నప్పుడు ఎట్ల శోధన వచ్చినవి మోసేదారా ఆ ఇద్దరు ప్రదేశనుకుండ్రు ఎంత చేసిండ్రు అంత యోషోబి ఉన్నాడు అక్కడ సేవలో అంత చూసి మన మన ఏమవుతుందంట ఆయన కొంచెం భయం వచ్చినేమో అక్కడ వాక్యం చూస్తే చూస్తే ఇంతమందికి ఎట్లా నడిపియాలా అని ఆయన మనసులో ఆలోచిస్తున్నమో నేను అనుకుంటా అయితే ఇక్కడ చెప్తూ నొచ్చిందా నేను మోసతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి మీకు ఇచ్చిన్నాను అలా మోస చెప్పినప్పుడు మీరు పోయి అడుగుతాం నేను ఇచ్చిస్తున్నాను అలా లేసే ఇప్పుడు మీకు చెప్తున్నా మీ పోయి అడుగుతాం మీకు ఇచ్చేతను అలా లేనం ఏ ప్రాంతాన్ని పోయించాలా ఆ శత్రు గౌని ఏం ప్రజడిపించి మనం స్వాధీనంగా పట్టుకోవాలా దేవుడి వాక్యం అరణ్యమును ఈ లెబాను మొదలుకొని లెబాను మొదలుకొని మహానది అయిన ఎప్రటిస్ నది వరకు ఇథీల దేశం అంత మహా నది అయినా ఎప్రటిస్ నది వరకును నది వరకు ఇత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దు సరిహద్దు అది ఒక చెప్తున్నాడు ఇక్కడ ఇంకేమంటాడు నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిన్నువను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము దేవుడు ఎందుకు చెప్తున్నాం నిభ్రంగా అంటే మోసే ఆయనకు ధైర్యం లేదు మోసపోయినాక ధైర్యం లేదు ఇప్పుడంటే ఇప్పుడు విభ్రం కలిగి ధైర్యంగా ఉండము ఎందుకంటే మో మోషంటే సేవా చేసిన ఈ యోషవా ఇప్పుడు దేవుడు మాట్లాడ విభ్రం కలిగి ఇప్పుడు ధైర్యంగా నువ్వు నువ్వు కేర్ఫుల్ ఉండవు ఇంకేముంటువాడవను నేను ఎడబాయన నిబ్రం కలిగి ధైర్యంగా నిబ్రం కలిగి ధైర్యం ఉండము ఇప్పుడు ను ధైర్యం చేసుకో ధైర్యం నుండము నిబ్రం నీకు విడవను ఎరబును ఇంకేమంటు వారికి నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును వారికి ఇచ్చి ప్రాణమును ఈ దేశం అందును నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు నిశ్చయంగా నీవు ప్రజలను ఇప్పుడు నువ్వు సహజంగా అని యోషతో దేవుడు దీవు మాట్లాడు మనవి సేవలు ఏం చేయాలా అలా లేదా కొన్ని కాలం వరకు చూస్తాం మనం రెండో త్రీమోదీ అద్దా మనం ఏం చేసినాడు పావులు ఏం చేసినాం త్రీమోదీకి తయారు చేసి ఆయనకు పరిచయ అప్ప చెప్తున్నావు ఈ పరిచయం నాద నువ్వు తీసేందు బలమంతులగము ఇతరులకు సమాధి వరకు నువ్వు అప్పగించము ఈ పరిచయరే అయితే ఇక్కడవి మనం ఇక్కడ చూస్తే పాత సినిమాలో చూస్తే ఇక్కడ చూస్తే ఇక్కడ యోషవాత తయారు చేస్తున్నాడు ఈ శుభ్రం ఇక్కడ దేవుడు యోషోకు తయారు చేస్తున్నాడు ఇప్పుడు నువ్వు ఏం జాలా నిబ్రం కలిగి ధైర్యం ఉండాలా నిన్ను నన్ను బలపడుతు ఇక్కడ దుడు బ్ర ఇంత రెండో అదే అదే బ్రో ఇదే ఇదే చదువు ఇదే చదువు అది ఇదే కొండ చదువు వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశం నిశ్చంగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు అయితే నీవు కలిగి జాగ్రత్త పడి ఇప్పుడు నేను చెప్పిన మాట ఇబ్రం కలిగి జాగ్రత్త పడాలను ఇప్పుడు బహుధైర్యంగా నుండి బహుధైర్యంగా నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞా ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను మోసే నీకు ఏ మార్గం ఇచ్చిన ధర్మశాస్త్రం అని అన్ని బోధించవలను నీవు నడుచు ప్రతి మార్గమునగంలా చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి ఉడికిని కానీ ఎడమ తొలగకూడదు అలా నేను నువ్వు చన మారకుండా చక్కగా ఉండి కుడి మీకైకి ఎనమక నువ్వు తిరగొద్దు అంటే ఈ బోధనం ఆ బోధలో ఇక్కడ కుడి ఎనమక అంటే కదా చూస్తాం అక్కడ చక్కగా నడవాలి చక్కగా అంటే మనం చూస్తాం మన ప్రభుకు సహజ చక్కగా నడగవాలి నువ్వు ఇంకా ప్రభు యతో మాట్లాడుతున్నాడు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో నీవు బోధింపక తప్పిపో ధర్మశాస్త్రంథమనుక బోధింపక తప్పిపోకూడదు తప్పికూడదు ఈ ధర్మశాస్త్రంలో ఏం రాయబడదు నువ్వు అన్ని నువ్వు బోధింపక తప్పికూడదు ప్రతి ఒక్కరిని చెప్పాలా అని ఇక్కడ యోహిష్యత చెప్తున్నాడు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయటకు అలా దానిను రాయపడ అన్ని చేయటప్పుడు నీవు జాగ్రత్త పడినట్లు నువ్వు ఇప్పుడు మొన్న జాగ్రత్త పడ మరీ మరీ జాగ్రత్త చెప్తున్నాడు దేవుడు దివారాత్రము దానిని దానించినడలా దివరాత్రి దాన్ని దానించే వెళ్ళనా నీ మార్గంలో వర్దిల్లా చేసుకొని మన నీ మార్గంలో వర్ధుల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు చక్కగా అప్పుడు ప్రవహించదు వాక్యం దానిస్తేనే మనం చక్కగా ప్రవహించగలం నీ వాక్యము మనకు చూపిస్తుంది మనల్ని ఏముందో మా ఇలా ఉన్నా ఈ వాక్యమే చూపిస్తుంది కనుక నువ్వు చక్కగా ప్రభుత్వం అప్పుడు చక్కగా ఉంటాను ఈ వరాత్ వాక్యం దానితో చక్కగా ప్రవేశానని చెప్తున్నా ఇంకేమంటాడు కదా నేను నీకు ఆర్గనైజ్ చేదా ఇప్పుడు నేను నీకు ఆర్గ్ ఇచ్చిన కనుక నిబ్రం కలిగి ధైర్యం గా ఉండము మిబ్రం కలిగితే మన ఎందుకు చెప్పాలా అంటే అక్కడ చూస్తే యోష్వలో ఏదో బలైతం ఉండదేమో అక్కడ చూస్తే ఇప్పుడు మీ బ్రహ్మగలుగును దిగులు పడకము జడియకము దిగులు పడదంటే దిగులు పడుతున్నాము ఇప్పుడు చెప్తాం ఇప్పుడు నువ్వు దిగులు పడదు జడియకము నీవు నడుచు మార్గం నువ్వు నడిచే మార్గం నీ దేవుడైన ఎహోవా నీకు తోడైండును మన చెప్పు నీ దేవుడ యువవా నీకు తోడుండను నువ్వు ఎక్కడెక్కడ మార్గం పోతావో అక్కడ నీకు తోడుంటాని యహో చదివిస్తు మన దేవుడు కాగా యహోశ ప్రజల నాయకులకు ఇలాగ ఆజ్ఞాపించాను మన దేవుడు చెప్పినాక ఇప్పుడు ప్రజల నాయకులకు ఆగ్గిస్తుంది ఇప్పుడు ఆగిపోతు మీరు పాలెంలోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి జన్మతో పానంలో పోయి మీ జను ఈ మాట చెప్పండి మీరు స్వాధీన పరచుకున్నటకు మీరు స్వాధీన పరచకు మీ దేవుడు ఎహోవా మీకు దేశమును మీ దేవుడు ఎహోవా ఇచ్చుతున్న ఈ దేశమును స్వాధీన పరచ కొన్న బోటకై పరచుకు పొరుకో మూడు దినములలోగా మూడు దినములుగా మీరు ఎవరిదాని దాటవాలను అనలి మూడు దానిలో దాట మీరు మీ సిద్ధంగా ఉండాలా వాళ్ళ సిద్ధపాటి అయితే యహోశివ ఇక్కడ చూస్తున్న దేవుని ఆజ్ఞలు కొని ఇప్పుడు సాగిపోతున్నాడు యోశివ అయితే మన జీవితంలో సాగిపోవాలా అలలి నాగలికి వెనుకపోయి వెనుకకి చూడొద్దు అలా ఇక్కడ చూస్తే మనం యోష్వగన్నం చిన్న వాక్యం చూద్దాం టైం కొంచెం ఉంది అదే యోష్వ గన్నం పది పదమూడో జుడుకు తాపారు ఆ తర్ట్టి చవతం యోష్వా మన అక్కడ అయిన తర్వాత ఏమైంది ఇక్కడ మాట్లాడతాడు తట్టి గడిచిన వృద్ధుడు కాగా యోషు అర్మనట అప్పుడు వృద్ధుడు కాగా ఎక్కువ అతనికి ఇలాగా సెల్లవిచ్చాను అలా ఇప్పుడు యోషు ఎర్మనుడు ఓల్డ్ అయిపోయినాడు కదా ముసలి అయిపోయినాడు యోశువా యోషుడు ఇప్పుడు చాలా సేవ ఇప్పుడు యోష కూడా ఇప్పుడు చాలా నా మన ఇంకా దేవునికి ఇంకోటి లేపుతాడేమో అని చెప్పినచ్చు అక్కడ లేదు కానీ మనం చేసుకోవాలా మళ్ళీ చదువు ఫస్ట్ నుంచి తప్పటి నుంచి ఎకోశ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా ఆ బహుగీత చదివిన తర్వాత తర్వాత ఎక్కువ అతనికి ఇలా సెలవేచ్చాను మళ్ళా యహో చీతానికి నీవు బహుదీనంలో గడిచిన వృద్ధుడవు ఇప్పుడు బాగు గడిచిన ఇప్పుడు వృద్ధుడు నువ్వు స్వాధీన పరచు కొనుటకు అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలి ఉన్నది ఇది ఉంది అలా స్వాధీన పరచకు ఇంకా విస్తారం ఉన్నది ఇంకా పని ఉంది స్వా నువ్వు ఆగిపోవద్దు అలా మనకు రిటైర్మెంట్ లేదు మనకి ఈ లోకం నుంచి కోవరకు అప్పుడే రిటైర్మెంట్ రిటైర్మెంట్ లేదు రేగంలోస్తారు మనం చూస్తే కదా సిక్స్టీ మళ్ళీ కనుక రిటైర్మెంట్ అవుతారు ఫిఫ్టీ ఫైవ్ రిటైర్మెంట్ అవుతుంది కానీ రిటైర్మెంట్ లేదు ఏమంటుడు మళ్ళా దేవుడు యోష చెప్పిన లేదు కనుక ఇక్కడ చూస్తే దేవుడు మళ్ళీ ఇంకో నేర్తా ఉంటుంది వచ్చి యోషతో మళ్ళా మాట్లాడుతున్నావు నువ్వు బహుద్ధిగా వృద్ధిపోయి వెనుక ఇంకా సాధ్యపడుకు ఇంకా పని ఉన్నది ఇంకా చాలా ఉన్నది యోష ఇంకా చాలా పది నువ్వు ఇంకా చాలా పని ఇక్కడంలో చూస్తాం మనం మిగిలిన దేశం ఏదనగా ఇప్పుడు ఆ దేశంలో చెప్తున్న ఏదే దేశంలో పని చేయాలా మిగిలిన దేశం ఏమనగా ఫిలిస్తీన్ల ప్రదేశంలో కబ్జేసుకోవాలనుల దేశం అంతా దేశం అంతా అగ్ప్తునకు తుర్పుననున్న షిహోరు మొదలుకొనికొని కాణనీయుల ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దుల వరకు వరకును ఐదు ఐదుగురు సర్దాలకు చేరిన గజీయుల యొక్క అష్టోదీయుల యొక్కయు అష్కాలోని ఎక్కువ ఆరు చదువు బురా ఆరు వచ్చినాం చదువు దీని అంతా చూస్తాం మనం ఆరు వచ్చినాం చదువు మన్యపు నివాసులందరినీ సిధోనీ మన్యప్పు నివాసులందరినీ సిధోనీలందరినీ నేను ఇస్రాయల్ ఎదుటి నుండి వెళ్ళగొట్టేదను ఇల్ నుండి వెళ్ళగొట్టేదోయ్యాడు వాళ్ళు గెలగొట్టు మీకు నేను విజయం మీకు చేస్తాను ఇక్కడ మన దేవుడు కావున నేను నీకు ఆజ్ఞాపించినట్లు నీవు ఇస్రాయిలుల శ్వాసంగా దాన్ని పంచి పెట్టవాలను తొమ్మిది మనిషి అర్ధ కోరుతూ మనకు ఈ దేశము శ్వాసంగా పంచిపెట్టుము ఎ సేవకుడైన మోసే వారికి ఇచ్చినట్లు చిన్న వాక్యం చూసుకుందాం బ్రదర్ మీకందరికీ జైమ్ స్ట్రాంగ్ నంబర్స్ నుంచి మనం ఎట్లా ఎట్లా నేర్చుకోవాలని మనం కొంత కాలం క్రిందట ధ్యానించినాము ఏదో ఒకటి మరోసారి మీకు నేను చూపిస్తూ ఒక విధానము గతంలో మనం చూపించినా కూడా నేను బైబిల్లో ఉన్న ప్రతి వాక్యము వెనకాల దేవుని యొక్క ఆత్మీయ నడిపింపు ఎట్లా ఉంటుంది విషయాన్ని మనం చాలాసార్లు నేర్చుకున్నాం కూడా ఉదాహరణకి మనము రూతు గ్రంథం నుంచి కొంతకాలం కిందట తీసినాం రూతు గ్రంథం ఒకసారి మీరు చూస్తారు అయితే తెలుగు బైబుల్ అయితే కష్టమే అర్థం కాదు కాబట్టి రూతు గ్రంథం నుంచి మనం చూస్తాం తర్వాత మీకు స్ట్రాంగ్ నెంబర్స్ ఉండాల స్ట్రాంగ్ నెంబర్స్ ఉంటేనే మీకు అది చూపిస్తాం దేవుడు ఎంతగా జాగ్రత్తగా ప్రతి వాక్యం వెనకాల ప్రతి పదం వెనకాల సత్యాన్ని భద్రపరచండు ఒక తరం వాళ్ళు వెతుక్కొని నేర్చుకుంటారని ఎందుకంటే ప్రతి వాక్యము నిజస్వరూపము పరలోకంలో స్థిరపరచబడిందని మనకు తెలుసు అయితే ఋతుగ్రంథం మొదటి అధ్యాయాల నుంచి మొదటి వర్షం నుంచి మనం చూస్తాము నేను ఇంగ్లీష్లో చదువుతుంటే మీరు ఎవరైనా తెలుగులో చదవచ్చు నా విట్ కేమ్ టు పాస్ ఇన్ ద డేస్ విన్ ద జడ్జెస్ రూల్డ్ న్యాయాధిపతులు పరిపాలించే దినములలో అని ఆరంభమవుతుంది వాక్యం అయితే న్యాయధిపతులు పరిపాలించే దినములలో ఏం జరిగిందంటే బహు అక్కడ కరువు వచ్చింది కదా దెర్ వాజ్ అ ఫెమైన్ ఇన్ ద ల్యాండ్ న్యాయాధిపతుల ఏలిన దినుముల ఎందు దేశములో కరువు కలుగగా యూధా బెతిలేహేము నుండి ఒక మనుషుడు తన భార్య భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపాట్టి అక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే న్యాయాధిపతుల కరువు కలిగింది మనకు తెలిసే సత్యం ఏంటంటే న్యాయం ఉండే స్థలంలో కరువు ఉండద్దు ఆయన నీతి ఆయన న్యాయం ఎక్కడ జరిగిస్తే అక్కడ సమస్తము సమాధానంగా ఉంటుందన్న విషయం మనం అర్థం చేసుకుంటాం కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే న్యాయపతుల కాలంలో అక్కడ కరువు అంటే ఎందుకు కరువు కాబట్టి న్యాయాధిపతులందరూ ఎట్లా జీవించారో మనకు తెలుసు చివరి న్యాధిపతి సంసోను కదా మీకు తెలుసు మళ్ళీ చివరి మొదటి న్యాధిపతి మొదలుకొని చివరి న్యాధిపతికి వచ్చినప్పటికీ ఎంత భయంకరంగా జీవించారనేసి ఎవరికైనా జ్ఞాపకముందా ఎంతమంది న్యాధిపతులు ఉన్నారు బైబుల్ న్యాధిపతుల గ్రంథంలో ఆశ్చర్యపోతారు మీరు లెక్క చూసుకోండి సరే అక్కడ దిక్కు మనం వెళ్తాలేం వాక్యం కానీ ఒక విధానం బైబిల్ అంతా మీరు బైబిల్ వాక్యం ధ్యానిస్తే ఈ విధానం నేర్చుకుంటే ఏమవుతుందంటే ఎప్పుడు గ్రహించని విధానంగా వాక్యాలను గ్రహిస్తారన్నట్టు ఎందుకంటే మనము కేబిపీఎంలో వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం అందుకే వాక్యం ఏమి చెప్తే అది చేస్తాం వాక్యాన్ని నువ్వు బహుగా దాన్ని నువ్వు జాగ్రత్తగా దానికి ప్రాధాన్యత ఇస్తే దేవుని యొక్క ఆశీర్వదం మనకు ఉంటుంది ఎందుకంటే వాక్యమే యేసు మనకు తెలుసు కాబట్టి వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు అంటే ప్రభుకే ప్రాధాన్యత ఇస్తున్నావు కాబట్టి వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వడం అంటే వాటిని బహు జాగ్రత్తగా ధ్యానించడం ఇప్పుడు ఉదాహరణకి ఎన్నో వాక్యాలు మనం ధ్యానిస్తూ ఉంటాం ఆయన ఎందుకు కార్యలు జరుగుతలేవు కొంచెం కష్టతరంగా ఉంటుంది నేను అప్పుడు కుక్కుంపేట అటు విశాఖపట్నం దగ్గర పాస్టర్స్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతుంటే చాలా డిస్టర్బ్ అయిపోయారు పాస్టర్స్ నేను ఏమన్నానంటే ఆయన పొందిన గాలచేత మీకు స్వచ్ఛత అంటే మళ్ళీ ఈరోజు ఎందుకు క్రైస్తవులలో అనారోగ్యాలు పాస్టర్స్ ఎందుకు క్యాన్సర్స్ తోని హార్ట్ అటాక్స్ తోని చనిపోతున్నారు కోవిడ్ టైంలో చాలా మంది పాస్టర్స్ చనిపోయారు మనకి తెలిసిన పాస్టర్సే సైనిక్ పూరి ఆ ప్రాంతాల్లో చాలా మంది పాస్టర్స్ చనిపోయినారు కోవిడ్ తోని అయితే ఎందుకు చనిపోతుందంటే నేను మీకు చూపించిన నువ్వు వాక్యాన్ని వాక్యం పట్ల నీకు ఆసక్తి లేదు అన్నట్టే నువ్వు జస్ట్ ఏదో వాక్యం వినేసి ఆయన పొందిన ఘనజత స్వస్థత అంటున్నావు కానీ నిజంగా దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంది లేదు అది ఎప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకుంటామంటే దాని పట్ల నీకు ప్రాధాన్యత మర్యాద ఎక్కడ విలువను చూపించినప్పుడే మనం నేర్చుకుంటుంది కూడా అదే మన గ్రూప్లో వాక్యానికి ఎక్కువ విలువిస్తాం మనం కాబట్టి అందులోని అవన్నీ గూఢమైన సత్యాలన్నీ దేవుడు మనకి చూపించాడు నేను అనుకుంటా మనం ఏదో అతిశయిస్తున్నామని కాదు గర్విస్తున్నామని కాదు కానీ మనకి బయలుపరిచినంతగా బయలుపరిచినంతగా నేను ఏ చర్చను చూడలేదు మన మన గ్రూప్ లో బయలుపరిచినంతగా మనం చర్చ అని చెప్పుకో మన గ్రూప్ లో బయలుపరిచినంతగా విశేషమైన వాక్యాలు నేను అనుకుంటా ఎక్కడ ఏ గ్రూప్ నేను వినలేదు హండ్రెడ్ అవర్స్ మనము ప్రటన గ్రంథాన్ని ధ్యానించగలిగినామంటే నేను అనుకుంటా ఇంతవరకు ఎవరు అన్ని గంటలు ధ్యానించకపోయిండొచ్చు నాకు తెలుసు గొప్ప గొప్ప దైవజన్లు ధ్యానించినారు కానీ నన్ను ఎప్పుడు కూడా వాళ్ళ వాక్యాలు వినలేకపోయినా నేను నాకు అవకాశం దొరకలే యాభై గంటలు అరవై గంటలు డెబ్బై గంటల వరకు పోయినారు దేవ దైవన్ నేను ఏ రోజు కూడా వాళ్ళ వాక్యాలు వినలేదు కామెంటరీస్ రాసిన ఉన్నారు కానీ హండ్రెడ్ అవర్స్ మనం ప్రటన గ్రంథం ధ్యానించినాం ఏది ఈ మధ్యలో కానీ దానికి ముందు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ మనము ప్రకటన గ్రంథంలోని విషయాలను ఎప్పుడో ధ్యానించినాం బూరల తీర్పే దగ్గర దగ్గర నాకు జ్ఞాపకం లేదు ఎవరైనా చెప్పగలచ్చు ముప్పై గంటలు నలభై గంటలు అరవై గంటలు ఎనిమిది గంటల మీద నాకు యాభై అది డెబ్బై గంటలు తీర్పు బూరల తీర్పు డెబ్బై గంటలు ప్రకటన ఇంతవరకు పదిహేనవ అధ్యాయం వరకు వంద గంటలు అంటే నూట గంటలు నాకు తెలిసిన కాడికి ఎవరు ఇది అతీక్షించాల్సింది కానే కాదు కానీ ఆయన ఎంత తీవ్రమైన పరిశుధత కలిగిన జీవితం మనం కోరుకున్నాం కాబట్టి మనం చూసినంతగా ఎవరు చూడలేదు ఎందుకు అంటే ఆయన ఒక తరానికి వీటి అన్నింటినీ ఆశపడుతుండు చూసిన వాళ్ళము మనం ఏం చేస్తున్నాము వాటిని మనతోనే భద్రపరచుకుంటలేం అందరికీ చూపించేస్తున్నాం ఆ విశేష ఆ చూపించడం వల్ల విశేషమైన అద్భుతాలు జరుగుతున్నాయి ఎన్ని ప్రాంతాలు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో దేవుడు తీసుకెళ్తా మనల్ని ఎన్నో ప్రాంతాలలో ఎక్కడ పోయినా కానీ మనుషులు పశ్చాత్తాపంతో పాస్టర్సే లాస్ట్ మొన్న ట్రిప్పులు అయితే పాస్టర్స్ ఎన్నిసార్లు పశ్చాత్తాపంతో ప్రారంభం చేసినారు అందరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతమంది పశ్చాత్తాపడుతున్నారో ఇవి మేము చేయలేకపోయినాం మేము చేయలేకపోయినాం మేము చేయలేకపోయినాం అని పశ్చాత్తాపం మరి అది వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చినావు కాబట్టి ఆ రూపకంగా కార్యాలు జరుగుతూ ఇప్పుడు చూడండి ఇది ఎట్లుంటుంది ఆశ్చర్యం రూతు గ్రంథంలో న్యాధిపతుల కాలంలో కరువు కలగడం అంటే న్యాయం లేదు అక్కడ దేశంలో అన్యాయం ఉంది కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది భూమిలో ఆ భూమిలో ఆ దేశంలో కరువు కలిగింది అయితే ఒక వ్యక్తి ఉన్నాడు ఏ సర్టెన్ మ్యాన్ అన్నాడు అంటే ఖచ్చితంగా ఒక మనిషి అని అర్థం కానీ అది ఎక్కడి నుంచి బయలుదేరిండు బెత్లహేము యూధా నుంచి బయలుదేరిండు ఎక్కడికి బయలుదేరిండు మోయాబు దేశానికి బయలుదేరిండు మోయాబు దేశం గురించి ఎంతమందికి తెలుసు లోతు లోతు కుమార్తె పుట్టిన వీళ్ళని సంతతి వీళ్ళు ఇన్సెస్ట్ అంటారు ఇంగ్లీష్లో ఇన్సెస్ట్ రిలేషన్షిప్ అంటాం అయితే మోయాబు అన్న అమోన్ అన్న అమోనీలైనా మోయాబీలైనా దేవునికి బహు అసహయం అన్న విషయం మనకు తెలుసు బైబిల్లో మోయాబు మీద నా చెప్పు విసిరి దేవుడు అంతగా కోపం అన్నట్టు ఆ దేశం మీద అయితే బెత్లహేము బెత్లహేమ్ గురించి చెప్తుంది ఇక్కడ బెత్లహేము యూద నుంచి మోయాబ్కి ఒక వ్యక్తి బయలుదేరిండు అతని భార్య ఉంది ఇద్దరు కుమారులు ఉన్నారు అని ఉంది రెండవ వర్షంకి వచ్చినప్పటికీ వాళ్ళ పేర్ల గురించి చెప్తున్నాడు ఇప్పుడు చూడండి రెండవ వర్షంలో ఎలి అండ్ ద నేమ్ ఆఫ్ ద మ్యాన్ వాజ్ ఎలి అండ్ ద నేమ్ ఆఫ్ హిస్ వైఫ్ నయోమి అండ్ ద నేమ్ ఆఫ్ హిస్ టూ సన్స్ మహలోన్ అండ్ కిలియోన్ బెత్లహేమ్ యూధా నుంచి బయలుదేరిండ్రు మోయాబ్ అని మరోసారి అయితే ఒకసారి చూడండి ఎలిమెలేక్ అంటే హెచ్ ఫోర్ అంటే హెబ్రీ భాషలో హెచ్ రూట్ నెంబర్ దానికి ఏముందంటే ఎలిమెలేక్ అంటే గాడ్ ఆఫ్ ద కింగ్ రాజ్ యొక్క దేవుడు కాబట్టి రాజు దేవుడు లేక బలము బలవంతుడు బలము గల దేవుడు పవర్ఫుల్ స్ట్రాంగ్ మైటీ ఎన్నో పదాలు ఉన్నాయి దానికి మీనింగ్ హెచ్ ఫార్టీ ఫార్టీ ఫోర్ ట్వంటీ ఎయిట్లో ఏముందంటే ఏ కింగ్ లేక సామ్రాజ్యం గలవాడు అని అర్థం మెలెక్ అని కూడా ఉంది మెలెక్ కాబట్టి ఎలి మెలెక్ మెలెక్ అని తెలుసు కదా మెల్కీ శతక్ అక్కడి నుంచి వస్తే పదాలన్నీ ఎలి మెలెక్ అంటే దేవుడే రాజు కాబట్టి లేక దేవ నా రాజు యొక్క దేవుడు అని అర్థం అయితే పేరు ఎట్లు చూడండి నా దేవుడే ఎలోకి ఎలి మెలెక్ అంటే గాడ్ ఆఫ్ ద కింగ్ అని ఇంగ్లీష్ లో అయితే తర్వాత తన భార్య పేరు వచ్చినప్పుడు నయోమి హెచ్ ఫిఫ్టీ ఏముందంటే సంతోషం కలిగినది అని అర్థం పదం హెచ్ ఫిఫ్టీ టూ ఎయిటీ నయోమి అంటే ప్లెజెంట్ అనుంది ఉంది దాని తర్వాత డిలైట్ ఎంతో సంతోషం ఎంతో ఆనందం ఎంతో వైభవం ఎంతో సౌందర్యం ఇన్ని పేర్లకి అర్థం ఉంది ఆమె పేర్లకి హెచ్ ఫిఫ్టీ టూ సెవెంటీ ప్లెజెంట్ అగ్రియబుల్నెస్ డిలైట్ సూటబుల్నెస్ స్ప్లెండర్ అంటే వైభవం గ్రేస్ తర్వాత బ్యూటీ ప్లెజెంట్ ఇన్ని పదాలు ఉన్నాయి ఆమె పేరుకి తర్వాత అతనికి ఇద్దరు కుమారుల పేరు చూడండి మొదటి వాడి పేరు మహలోన్ హెచ్ ఫార్టీ టూ ట్వంటీ ఫార్టీ టూ ఫార్టీ మహలోన్ అంటే వ్యాధిగ్రస్తుడు లేక వ్యాధి అనుంది సిక్ అనుంది ఇంగ్లీష్ సిక్ లేక వ్యాధిని అనుభవించిన వాడు లేక వ్యాధిని వ్యాధి గ్రస్తుడు లేక వ్యాధిని ఇతరులకు సోకించేవాడు అని కూడా ఇన్ని ఇన్ని అంటారు నేను గ్రీఫ్ దుఃఖము అని కూడా ఉంది మహలోన్ అంటే వ్యాధి లేక దుఃఖము అని కూడా ఉంది తర్వాత కిలియోన్ హెచ్ థర్టీ అందులో ఏముందంటే కిలియోన్ హెచ్ థర్టీ వన్ అందులో ఏముందంటే ఫైనింగ్ పిఐఎన్ఐఎన్జి ఫైనింగ్ లేక డిస్ట్రక్షన్ లేక ఫెయిలింగ్ లేక కరిగిపోతున్నవాడు అని అర్థం చూడండి ప్రతి పదానికి దేవుడు ఒక మీనింగ్ అర్థం ఎట్లా అతకబెట్టి పెట్టిండి మన కొరకు రహస్యంగా నేను నాకు తెలిసిన ఏ చర్చిలో ఏ బైబుల్ స్టడీస్లలో ఏ బయ థియాలజీ కాలేజాలలో ఇట్లా ధ్యానించారు వాక్యం ఇది స్పెషల్గా మనకే బయలుపరిచిన దేవుడు నేను మీకు ఇంకొక విషయం కూడా చూపిస్తారు ఇంతకుముందు నేను ఎప్పుడు చూపించాలి ఫస్ట్ టైం అది చూపించబోతున్నాను మీకు నేను అయితే మహలోన్ అంటే రోగము కిలియోన్ అంటే నాశనము చూడండి వాళ్ళ పేర్లు ఎట్లున్నాయి అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు వీటిని జాగ్రత్తగా అట్లా భద్రపరిచింది దేవుడు ఇప్పుడు దాన్ని మనము ఒకదాని వెంబడి ఒకటి చూస్తే అర్థమవుతుంది ఏంటంటే న్యాధిపతుల కాలంలో అన్యాయం జరగడం వలన దేశంలో సమాధానం లేదు దేశంలో కరువు జరిగింది మనుషులు ఆకలికి అలమటిస్తున్నారు అందుకని ఒక వ్యక్తి ఎక్కడి నుంచి బయలుదేరిందంటే బెత్లహేమ్ జూదా అనుంది హెచ్ ఫార్టీ ఈ హెచ్ ఫార్టీ ఏముందంటే బెత్లహేమ్ జూదా అంటే ఫార్టీ ఫోర్ ఎయిటీ రూట్ వర్డ్ అది ఆ రూట్ వర్డ్ నుంచి ఏముందంటే పార్ట్ హెన్స్ ఏ మ్యూజికల్ కార్డ్ దాని తర్వాత మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ చాలా పదాలు ఉన్నాయి ఇక్కడ బెత్లహేమ్ అనే పదానికి మటుకు హౌ ద బ్రెడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లాడ్ అని నా దేవుని ఇంట ఆహారం అయితే వాక్యాన్ని మనం ధ్యానిస్తే అప్పుడు అర్థం చేసుకోవాలా న్యాధిపతుల కాలంలో దేవుని ఇంట ఆహారం ఉండాల్సింది పోయి ఆకలి కరువు ఉన్నది ఎందుకు ఉన్నది అంటే న్యాధిపతులు సరిగా న్యాయంగా పరిపాలించలేదు కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది ఎలిమెలకనే వ్యక్తి దేవుడి నా రాజు దేవుడు లేక రాజు యొక్క దేవుడు అని అర్థం అంటే రాజు రాజు లాంటి జీవితం గలవాడు ఎలిమెలెకనేది అతన్ని దేవుడు అతనికి దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది కానీ దేవుడు నిన్ను పోషించాల్సింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అయినా కానీ ఈ వ్యక్తి ఏం చేసిందంటే దేవుని ఇంట ఆహారం ఉండంగా పేరుకు తగినట్లు లేక అది విడిచిపెట్టి మోయాబిలో ఆహారం ఉందని వీని అక్కడ పోయిండు అక్కడ అట్లనే ఉంది వాక్యం ఎవరో చెప్పిరు మోయాబులో ఉన్నదంటే ఆహారం అంటే మొత్తం ఫ్యామిలీ అక్కడికి వెళ్ళిపోయారు మైగ్రేషన్ అంటారు దాన్ని వలస రావడం అంటారు మోయాబు అంటే మనకు తెలుసు శపితమైన దేశము దేవునికి అసహ్యమైన దేశము ఆ దేశంగా పోయిండు ఎవడో చెప్తే మాట విని అంత ఫ్యామిలీ పోయింది దాని తర్వాత ఏం జరిగిందనేది మనకు తెలుసు మూడో వచనంలో చూస్తే ఎలిమెలెక్ nayomi's husband died elimelika akkad channipindu and she was left with her two sons iddar kumarulato akadundi taruvata em jarigindi naluga varshamlo koncham aameki santosham they took them wives of the moab moyabile to sahavasam cheyattu ante vil chesinru akada ee mahalo ni keliyone em chesinru moyabusthrilani vivaham cheskunnaru chappitamaina jeevitam adi అన్య అనులతో సహవాసం చేయొద్దంటే వీళ్ళు అక్కడ చేసింటారు దానివల్ల ఏం జరిగిందో చూడండి మొదటి భార్య అంటే మొదటి కోడల పేరు ఓర్పా రెండో కోరల పేరు రూత్ అయితే ఇక్కడ ఓర్పా అనే పదం మీద నేను చూస్తున్నా హెచ్ లో ఏముందంటే ఓర్పా అంటే మెయిన్ ఎమేని లేక ద నేప్ ఎనేపి లేక బ్యాక్ ఆఫ్ ద నెక్ మెడ వెనక అని అర్థం కూడా మెడ వెనకకి లేక వెనకలకి తిరిగేది అని కూడా అర్థం ఉంది అక్కడ హెన్స్ ద బ్యాక్ జనరలీ వెదర్ లిటరలీ ఆర్ ఫిగరేటివ్లీ బ్యాక్ నెక్ మెడ వెనక భాగము లేక వెనకాలకి జారేది అని కూడా ఉంది అక్కడ వాక్యం వెనకాలకి జారేది డిక్లైనింగ్ అని ఉంది కాబట్టి వెనకాలకి జారేడిది అట్లనే రూత్ అంటే చాలా మంది తెలుసు రూత్ గురించి రూత్ అంటే స్నేహితు ఒక స్నేహితురాలు అని కూడా అర్థం మెయిన్గా దాని తర్వాత హెచ్ సెవెంటీ ఏముందంటే ఒక పొరుగు అని కూడా ఉంది తర్వాత అసోసియేట్ హెచ్ సెవెంటీ ఏముందంటే టు టెన్ అఫ్లాక్ అంటే గొర్రలని కాసేడుది అని అర్థం గొర్రెలను మేపేడది అని కూడా అర్థం దట్ ఈస్ పాస్సరిట్ ఇన్ ట్రాన్సిటివ్లీ టు గ్రేజ్ జనరలీ టు రూల్ బై ఎక్స్టెన్షన్ టు అసోసియేట్ విత్ కాబట్టి మొత్తం ఇప్పుడు నాకు తెలిసినక్కడికి ఎంతో మంది సేవకులు ప్రకటించినప్పుడు నేను విన్నా కూడా రూతు అంటే ఒక స్నేహితురాలు అని అర్థం కానీ మనకి ఇక్కడ బయలుపరిచిన దేవుడు హెచ్ సెవెంటీ ఫోర్ అంటే గొర్రెల మందని మేపేడిది అని అర్థం గొర్రెల మందని మేపేడిది అంటే ఒక స్నేహితుడే గొర్రల మందని మేపేవాడు ఒక స్నేహితుడే గొర్రెల కొరకు తన ప్రాణిని పెట్టేవాడు ఖచ్చితంగా అతికినట్లుంటాయి అన్నట్టు వాక్యాన్ని ఆ లెవెల్ కి పోతేనే కానీ ఎంజాయ్ చేయలేం వాక్యాన్ని ఆ వాక్యానికి ఎంత విలువిస్తామో ఆ వాక్యంలోని అవన్నీ బయటకు వచ్చినప్పుడే ఎక్కడని ఆనందము సంతోషము హ్యాపీనెస్ ఉంటుంది దాని అసలు ఇట్లా షేక్ అయిపోతుంటుంది బాడీ అంతా కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది చూడండి ఆ పెయిండ్లు అయిపోయింది తర్వాత ఐదో వచనంలో మహలోను కిలిలోను చనిపోయినారు అక్కడ వాళ్ళ తండ్రి లాగానే అంటే వారి తండ్రి దగ్గర ఉన్న ఎటువంటి దురాత్మ అది మగపిల్లల వెంటాడింది ఇది నేను ఎన్నిసార్లు మీకు చూపించిన మీ పూర్వీకులు ఏదో ఒక అంటే మీ ముత్తాతల గురించి మాట్లాడుతున్నా రక్షణ పొందని వారు వాళ్ళు మీ ముత్తాతలు మీ ముత్తాతలు సాధారణంగా ఏదో ఒక కుల దేవతకి మీ కుటుంబాన్ని సమర్పించింటారు కాబట్టి ఆ దుష్ట ఆత్మ మీ కుటుంబంలో సింహాసనం వేసుకొని కూర్చున్నాడు వాడు ఎందుకంటే మీ ముత్తాత ఎవరో దానికి సమర్పించేశారు మీ కుటుంబాన్ని కాబట్టి అది తరతరాలు మిమ్మల్ని వెంటాడుతూ రక్షణ పొందినా కూడా నేను చెప్తున్నా ఎందుకంటే ఎప్పుడైతే మీకు సత్యం ప్రకటించబడుతుందో అప్పుడే మీకు స్వతంత్రం వస్తుంది దాన్ని స్వీకరించినప్పుడు లేకుంటే రాదు ఎవడైతే సత్యాన్ని ధృనీకరిస్తాడో వాడికి స్వతంత్రం రాదు బైబుల్ వాక్యం చెప్తుంది అది ఈ సత్యం గ్రహించినప్పుడు నీకు స్వాతంత్రం వస్తుంది అంటే వాణ్ణి నువ్వు తరిమేస్తావు నీ గోత్రం నుంచి నీ ఫ్యామిలీ నుంచి ఇది నేను ప్రార్థన పూర్వకంగా తెలుసుకున్న వాక్యంతో పోల్చుకున్న నాకు బయలుపరిచిన దేవుడు ఒక డీమన్ స్పిరిట్ని మీ పూర్వీకులు సమర్పించారు మీ కుటుంబాన్ని అందుకు ప్రతి మగపిల్లని పుట్ ట్రై చేసింది అది కొంతమంది మగపిల్లలు బానిసలు దానికి కొంతమంది బయటకు వచ్చేసారు కేవలము ఆ అవి ప్రతి ఒక్కరిని అటాక్ చేస్తానే ఉన్నాయి కుటుంబాలలో మేము చూసినాను అది అందుకే దానికి వన్స్ అండ్ ఫర్ ఆల్ ఫుల్ స్టాప్ పెట్టాలంటే స్వతంత్రం పొందుకునే నేను అది నా దగ్గరికి రాకుండా అక్కడికే స్టాప్ అయిపోవాలంతే ఇంకా నెక్స్ట్ జనరేషన్కి పోవడానికి వీల్లేదు ఎలిమెలేక్ పూర్వీకుల నుంచి వస్తున్న ఆతమ ఎలిమెలేకల్ని కొట్టేసింది ఎక్కడంటే దేవుని మందిరం దేవుని ఇంటి నుంచి బయటికి వెళ్ళిండో జీవాహారం గల్ల బెత్లహే మూలో ఏస్లో పుడతాడు కదా అటువంటి బెత్లహేమ్ అనే స్థలం నుంచి ఆయన వెళ్ళిపోయి శబితమైన దేశానికి వెళ్ళిండు కాబట్టి సైతాన్కి చిక్కిండు దొరికిండు విడు పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ ప్లేస్ లో అని కొట్టిపడేసి వెళ్లి మేలక్ ని తర్వాత తన ఇద్దరు కుమార్ని చంపేశుడు పేర్లకు తగ్గినట్లు పోగొట్టుకున్నారు వాళ్ళు మహలోను సిక్ అయిపోయిండు కిలియోను నాశనం అయిపోయిండు ఇద్దరు నశించిపోయారు ఇప్పుడు ఓర్పా తన పేరుకి తగినట్లు వీపు వెనకలికి చూసాడుది వెనకలికి చూసి వెళ్ళిపోయింది వేషధారకురాల్లాగా తర్వాత రూత్ సమర్పించుకుంది దుఃఖంలో ఉంది నయో పేరు సంతోషకరమైంది కానీ ఆమె జీవితంలో సంతోషమే లేదు మారా అని పేర్లు పిలువండినన్నట్టుంది ఎందుకంటే ఎహోవా నాకు చేదు అనుభవాన్ని కల్పించిండు తీర్మానించుకున్నావు కనీసం బుద్ధి చెప్పలేకపోయినావు భర్తకి పిల్లలకి నీ పేరుకి తగినట్లు నువ్వు ముందుగానే వాళ్ళని హెచ్చరించింటే వాళ్ళు అక్కడికి పోయి నాశనం కాకపోయేవాళ్ళు ఆమె జీవితంలో ఉన్నంత వేదన ఎవరి జీవితాల్లో లేదేమో అనిపిస్తుంది నాకు అంత వేదన భర్తను పోగొట్టుకోవడం ఇద్దరు మొబైల్ని పోగొట్టుకోవడం భరించడాన్ని వేదన ఒంటరి జీవితం పెద్ద కోడలు విడిచిపెట్టి వెళ్ళిపోయింది రెండో కోడల్ని ఏం నేను ఏం ఎట్లా ఆమెని ఎట్లా ఓదార్చాలి ఆమె నా ఇంటెందుకు నాకు అర్థం కావట్లేదు ఆమె నాకు భారంగా ఉంటుంది నేను ఎట్ల కాలం ముగించిన నేను పోతాను కానీ ఈమె నాతో రావడమేంది తీర్మానించుకుంది రూత్ నేను కేవలం స్నేహితురాలనే కాదు నేను గొర్రం కూడా కాస్తా అది తీర్మానం అన్నట్టు రూత్ పేరుకు తగినట్లు కాబట్టి ఇవి ప్రతి ప్రతి వాక్యంలో మనం దూకాస వార్తలు చూసినాం కూడా మంచి సమరణ స్టోరీలో కూడా ఆ ముగ్గురు వ్యక్తుల గురించి చూసినాం కూడా జేమ్స్ రామ్ నంబర్స్ అని వెతికినాం ఒక వ్యక్తి నుంచి బయలుదేరియండు ఎరుశలేం నుంచి బయలుదేరిండి వాడికి పేరు లేదు ఊరు లేదు తర్వాత వాడు ఎరుస నుంచి బయలుదేరిండి ఎక్కడికి ఆ సమర్యాకి వెళ్తున్నాడా ఎక్కడికి వెళ్తుండే వారని చెప్పాలా ఎరికోకి వెళ్తున్నాడు ఎరికోకి వెళ్తున్నాడు ఇప్పుడు యూత ఎరుశలేము అంటే సమాధానం కలిగిన స్థలం ఎరికో అంటే శపితమైన స్థలం వాడు సమాధానం స్థలాన్ని విడిచిపెట్టి శపితమైన స్థలానికి వెళ్తే వాళ్ళ తన్నులు తిన్నాడా సైతానికి దొరుకుతున్నాడు వాడు అరే వీడు బయటకు వచ్చిండు సమాధానం అనే స్థలం నుంచి శపితమైన స్థలంకి వచ్చిండు శపితమైన అక్కడ అన్ని సైతాన్ శక్తులు ఉంటాయి దొరికిండు సైతానికి కొట్టిపడేసిండు తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు అక్కడ ఎవరెవరు వ్యక్తులు వెళ్ళింటో మనం చూసినాం ఒక యాజకుడు ఆ ఒక లేవీయుడు ఒక సమర్యుడు అవన్నీ మనం చూసినాం యాజకుడు అంటే ఎవడు లేవియుడు అంటే ఎవడు సమరుడు అంటూ ఎవరు సమరయుడు అంటే కావలి కాచేవాడు అని కూడా ఉంది వాక్యం యాజకుడు కాయాల్సింది లేవిడు చేయాల్సింది సమరుడు చేసిండు ఆ పేర్లు మీరు వెతుక్కోండి నేను చాలా కాంతిని చూపించిన ఈరోజు ఒక్కటే చూపించి నేను వాక్యాన్ని ముగిస్తే ఇంకొక ఐదు పది నిమిషాలలో ఆది కాండము ఐదవ ఒకసారి చూడండి ఆది కాండము అధ్యాయం ఇక్కడ ఆదాము మొదలుకొని నోవాహు వరకు పది తరాలు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ అయితే మీకు కావాలంటే మీరు రాసుకోవచ్చు కూడా ఎంత జాగ్రత్తగా దేవుడు మన వీటిని భద్రపరిచిండి అనేది ఐదో ఐదవ అధ్యాయము మొదటి వర్షంలో రెండవ తెలుగులో ఒక్క వర్షం చదవండి ఆదాము వంశావళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేశాను తర్వాత తర్వాత మగవాని గాను ఆడుదాని గాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను ఎంతమంది చదివిన ఇది ఇన్ని సంవత్సరాలు చదువుతున్నాం మనకి నరులని పేర్లు లేవు ఆదామ నరులని పేరు లేదు నరుడు పేరు కాదు కదా అది పేర్లు అంటే మనకు తెలుసు ఈ లోకంలో మనకు పేర్లు ఉంటాయి కానీ నరులు అని పెట్టిండు పేరు అంటే అనే దృష్టిలో దూతలు ఉన్నారు రకరకాల జీవరాశులు ఉన్నాయి సృష్టిలో మనల్ని నరులు అన్నాడు తర్వాత ఎప్పుడైనా చూపిస్తాం మీకు అధికాండంలో నరుల సృష్టించినాక సృజించినాక ఏం చేసిండీ నరులకి ఎంతగా పవర్ ఇచ్చిండో అది నువ్వు నీ సేవ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను చెప్పాను కానీ ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే పరశుధాత్మ దేవుడు మనల్ని ఎంతగానో ఆదరిస్తూ ఈ వాక్యాల వెనకల ఒక రహస్యాన్ని దాచిపెట్టిండు తరం వరకే తరం వాళ్ళు తెలుసుకుంటారని అందరికీ తెలియదు అందరికీ అర్థం కూడా కాదు నిర్లక్ష్యమైన జీవితం కాబట్టి రెడీ టు ఈట్ అంటాం అన్ని ప్రతిదీ రెడీమేడ్ కావాలి కాబట్టి పోతుంటారు ఒప్పికుండదు ఆసక్తి ఉండదు మనకిచ్చిండే దేవుడు అది కాబట్టి అక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఆదాము నుంచి మూడో వర్షంకి వస్తే ఆదాం ఎంతకాలం బ్రతికిండు దాని తర్వాత ఆదాం తర్వాత ఇద్దరు కొడుకులు చనిపోయారు కదా సారీ ఏబెల్ చనిపోయిండు కైన అడ్రస్ లేకుండా పోయిండు నోదుకి వెళ్ళిపోయిండు దాని తర్వాత అక్కడ ఒక పట్నం కట్టుకున్నాడు అది కూడా కొంచెం రోషం పుట్టించే పట్నమే ఎందుకంటే శపితమైన దేవుని సంతికి వెళ్ళి దేవుని అనుగ్రహం పోగొట్టుకున్నవాడు పోయి నోదు దేశంలో ఒక పట్టణం కట్టుకున్నాడు కట్టుకొని దానికి తన కుమారుని పేరు పెట్టుకుంటూ ఈనాక్ అంటే సిటీ ఆఫ్ ఈనాక్ అంటారు దాన్ని బైబిల్ ఇద్దరు ఈనాకులు తెలుసు మనకి కైనను సంతతి ఈనాక్ వేరే నోవాక్ నోవాకి పూర్వీకుడైన ఈనాక్ వేరే ముత్తాద్ ఉంటాడు ఈనాక్ ఇద్దరు ఉన్నారు కైను సంతతిలో కూడా ఈనాకు అయితే క్షపించబడ్డవాడు దేవుని కృప లేనివాడు దేవుని సన్నిధి నుంచి బయలుదేరిన వాడు అటువంటి వాడు ఒక పెద్ద సిటీ కట్టడం ఏంది ఆశ్రయింపబడ్డ వాళ్ళు చిన్న గుడిసె కూడా కొనుక్కలేకపోతున్నారు హైదరాబాద్ లో అని ఒకసారి మాట్లాడితే కొంచెం డిస్టర్బ్ అయినారు బ్రదర్ సిస్టర్స్ అంతా కానీ ఏ రోజు కూడా ప్రవ్వ అవును ప్రవ్వ ఇది కరెక్ట్ కదా నాకు ఈరోజు స్వతంత్రంగా రావాల క్షపించబడ్డ వాడు ఒక పెద్ద సిటీ కడితే మళ్ళీ నేను ఆశ్రంపబడ్డ వాడిని రక్షింపబొందిన వాడిని మీ యొక్క రక్తంలో కడగబడ్డ వాడిని కడగబడ్డ దాన్ని నీ యొక్క పరిశుధాత్మ అభిషేకం నాకుంది మళ్ళీ నేను విశేషంగా నేను కూడా పెద్ద సిటీ కట్టుకోవాల సిటీ కాకుండా కనీసం ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి అజీజ్ నగర్ లో ఒక సిస్టర్ గురించి నేను చెప్పిన ఆ రోజు ఇటుకలు మోసాడు ఆమె ఈరోజు కూడా గంపలో ఇటుకలు మోసి లారీలలోకి ఎక్కించాడు అటువంటి ఆయన రెండిగా ఉన్నది సిటీలో ఇక్కడి నుంచి ఊరు నుంచి వచ్చిన స్త్రీ మంచి కష్టమే భరించడం ఎందుకంటే ఈ వాక్యము హృదయంలో దూసుకుపోతుంది అది గుండెని రెండు ముక్కలుగా విభజింపజేస్తుంది అది ఎముకలకి దూరి ఎముకలను చీల్చి ఈ వాక్యం బహు కష్టం కదా అనుభవపూర్వకంగా చూసుకోవాల వాక్యం నే నేను ఎన్నిసార్లు మీకు చెప్తుంది అదే కారణం ఈ వాక్యం నీ జీవితంలో నెరవేరకపోతే నువ్వు ఎట్లా ప్రకటిస్తావు వేస్తారని కదా దాన్ని మనం ప్రకటించాలి కాబట్టి ఇప్పుడు చూడండి నాలుగవ అధ్యాయంకి వచ్చినప్పటికీ వర్షంకి వచ్చేప్పటికీ ఆది ఆదాము గురించి ఆరో వర్షంకి వచ్చేప్పటికీ కైన పోయి కైన అడ్రస్ లేకుండా పోయిండు ఏబెల్ చనిపోయిండు ఇప్పుడు షేత్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆరో వజనం షేత్ షేత్ తర్వాత ఈనోస్ ఏనోష్ అంటాం ఏనోష్ తర్వాత ఎవరు పుట్టిండ్రు స్పీడ్గా కైనాన్ ఏనోస్ తర్వాత కైనాన్ కైనాన్ తర్వాత మహలేల్ మహలేల్ తర్వాత ఎరైదు ఎరైదు తర్వాత ఇనాక్ హానోకు హానోకు తర్వాత మెతుసెల్ల మెతుసెల తర్వాత లెమెక్ లెమెక్ తర్వాత నోవా ఇవన్నీ ఇవన్నీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది తరాలు అన్నట్టు ఆదాం మొదలుకొని పది తరాలు అయితే జేమ్స్ రా నంబర్స్ ఇప్పుడు నేను చదవని మీరు చదువుకోండి వాటి మీనింగ్స్ నేను చెప్తాను చాలా స్పీడ్గా అయిపోతుంది ఇంకొక నాలుగున్నది నిమిషాలే కాబట్టి ఆదాము అంటే మనిషి అనర్థం లేక మటి నుంచి తీయబడ్డ మనిషి అనర్థం జేమ్స్ ఆఫ్ నంబర్స్ చూసుకున్న తర్వాత మీరు సేత్ అంటే నియమింపబడిన వాడు లేక అపాయింటెడ్ మనిషి నియమింపబడ్డవాడు తర్వాత ఏనాష్ ఇంగ్లీష్లో ఈనాష్ తెలుగులో ఏముంది వరం చదువుతారా ఈనాష్ అనుంది తెలుగులో కూడా ఏనోషు అనుంది ఏనోషు షేతు తర్వాత ఏనోషు ఏనోషు తర్వాత ఆయన మృతి పొందినాక కైనాను కైనాను తర్వాత కైనాను డెబ్బై ఏండ్లు బ్రతికి మహలేలును కనెను పన్నెండవ వర్షంలో మహలేలు మహలేలు తర్వాత ఎరేదును కనెను మహలేలు ఎరేదును కనెను తర్వాత హానోకు ఏరేదు తర్వాత హానోకు హానోకు తర్వాత మెతుసెల అంతేనా మెతుసెల మెతుసెల తర్వాత లెమెకు లెమెకు తర్వాత నోవాహు ఇవి పది పది వంశాలు పది తరాలు అయితే ఇప్పుడు చూడండి త్వరగా ముగించేస్తాయి వాక్యాన్ని నేను ఆదాము అంటే మనిషి సేతు అంటే నియమింపబడ్డవాడు నియమింపబడిను ఏనోషు అంటే జీవి అంటే వాడు చావాల్సిందే నియమింప మనిషిని నియమింపబడ్డ మనిషి జీవించ జీవించేవాడు వాడు మరణించాల్సిందే కైనాను అంటే బాధ అనుభవించేవాడు వాడి జీవితాంతం బాధను అనుభవించాల్సిందే ఎందుకంటే పాపంలో పుట్టిన కాబట్టి అందరూ శ్రమ పొందాల్సిందే కానీ మహలేలు అంటే దీవించబడ్డ దేవుడు లేక దీవించే దేవుడు దీవించే దేవుడు యరేదు అంటే క్రిందికి దిగి వచ్చిండు ఎనోకు ఈనోకు హానోకు అంటే బోధించినడు మెతుసెల అంటే అతని మరణము అని అర్థం అతని మరణము ఏమి తెస్తుంది హిస్ డెత్ షాల్ బ్రింగ్ మెతుసెల అతని మరణము తెచ్చింది లెమెకు అంటే దుఃఖంలో ఉన్నవాడికి వేదనలో ఉన్నవాడికి లేమేకు అంటే నిరుత్సాహంలో ఉన్నవాడికి ఎటువంటి నిరీక్షణ లేని వాడికి నోవాహు అంటే సమాధానము విశ్రాంతి ఇవి ఇవి యాక్సిడెంటల్ యాదృచ్ఛికంగా చెప్పబడ్డాయా లేక దేవుని ఆత్మ బహు జాగ్రత్తగా వీటిని అమర్చి మన కొరకు మనిషి నియంపబడిన జీవి బాధను అనుభవించేవాడు కానీ ఆశ్రయించే దేవుడు క్రిందికి దిగివచ్చి బోధించి అతని మరణం ద్వారా నిరుత్సాహంలో నిరీక్షణ లేని ప్రజలకి విశ్రాంతిని కలిగి చేస్తుండు జీవిత విధానం అంతా ఆదాం మొదలుకొని నోవాహు వర్క్ ఎంత జాగ్రత్తగా దేవుడు భద్రపరిచిండో ఊహించుకోండి ఇవి ఒకటే కాదు నేను ఎన్నో గతంలో చూపించిన సీక్వెన్సెస్ ఇవి ఏ పుస్తకాలలో ఉండవు ఏ కామెంట్రీస్ అలా మీకు ఏ యూట్యూబ్ అలా ఉండవు ఒక్కటే ప్లేస్లో ఉంటుంది ఇది చెప్పండి అది ఏ ప్లేస్ కళ్ళంలో నూర్చబడ్డ ధాన్యం దగ్గరనే ఉంటుంది ఇది బయట చెత్త ఉంటుంది కళ్ళం అవుతలా చెత్త ఉంటుంది కొన్నిసార్లు చెత్తలో కూడా విత్తనాల లాగానే కనిపిస్తాయి కానీ అవి లొట్ట విత్తనాలు వాటిని ఏమంటారు వీళ్ళు బ్రదర్స్ చెప్తారు లొట్ట విత్తనాలు ఏమంటారు తాళ్ళు తాళ్ళు అంటారు తాళ్ళు అంటారు ఈరోజు మా ఆఫీస్ లా నేను బస్సు ఎక్కడి నుంచి ఎదురు చూస్తాను పక్కన చిన్న గడ్డి తీర చూస్తే అవి ఇవే మన వరి అయ్యో రెండు మెతుకులు పడ్డట్టున్నాయి అందులో మన పూల తొట్టిలో ఆడ మొలిచినా పూల తొట్టిలో మొలిచినాయి బానే పెద్దగానే కానీ ఆ వడ్లు చూస్తే అన్ని లొట్టలు ఉన్నాయి లోపల ఏం లేవు పక్కన రే ఇంత బాగా చూడడానికి ఇంత బాగా ఉన్నది లొట్టలు ఏంది లేవంటే సార్ ఇందులో ఏ బలం ఉండదు తొట్టిలో అందుకే వాటికి అవి లొట్టగా పెరిగిన లోపల విత్తనం తయారు కాలేదు అంటున్నాడు కాబట్టి ఏసుప్రభులో ఉంటేనే వితనంలాగా తయారగాలం మనం ఏసుప్రభు బయట ఉంటే తయారగాలేం దావీదు ఓర్నాను దగ్గర కళ్ళం కొనుక్కున్నాడు ఎందుకంటే ఒకనొక రోజు అక్కడ మందిరం కడదామని కానీ కట్టలేకపోయిండి తన కుమారుడికి చెప్పిండు నువ్వు కట్టాల నేను కట్టలేండి నువ్వు కట్టాల కళ్ళంలోకి వచ్చిన వాడు కళ్ళంలో నూర్చబడ్డ ధాన్యము భద్రపరచబడ్డ ధాన్యం కళ్ళం బయట ఆయన చాట ఆయన చేతిలో ఉంది అంటాడు యోహాన్ భక్తుడు బాప్తిజమి యోహాన్ ఆయన ఆ యొక్క తన ధాన్యాన్ని నూర్చబడి భద్రపరచుకొని పొట్టుని ఆరణి అగ్నితో కాల్చును అన్నాడు కాబట్టి కళ్ళంలో ఉన్నంత వరకే ఈ యొక్క సత్యాలు బయలపరచబడుతున్నాయి కళ్ళంలో ఉన్నంత వరకే నీ జీవితం భద్రపరచబడుతుంది అంటే నేను చెప్పేది ఏదో గురించి కాదు మీకు కేబిపిఎం అనుకుంటున్నారే మా దేమో ఒక్క పేరు అంతే అది నీడ నిజస్వరూపం పర్లోకములు కదా నిజమైన కళ్ళం ప్రతి విత్తనాన్ని ఆయన నువ్వు నేను ఆ కాబట్టి ఆయన వచ్చేంతరకు ఇక్కడ నిడలు ఉంటాము నిజస్వరూపం వాటికి ఆయననే వెంబడిస్తాం కేవీపీఎం ఎవడు వెంబడించాడు నేను కూడా వెంబడించాను మనం వెంబడించాల్సింది ఏసు ప్రభుని కాబట్టి ప్రతి వాక్యాన్ని ఎంతో జాగ్రత్తగా భద్రపరిచిండు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు వీటిని మనం అంటే ఒక స్కూల్ స్కూల్ స్టూడెంట్ లాగా ఒక స్కూల్ చైల్డ్ లాగానే నేర్చుకోవాలి ఎంతగా నేర్చుకుంటే కొద్దీ అంతగా ఆయన ఆశపడతా ఉంటారు ఎందుకంటే ఇవన్నీ తెలిసిన వాడు ఎవరికొని చెప్పాలని ఆశపడుతూ ఉంటాడు మళ్ళీ వినేటోడు లేడు నువ్వు నేను ఉన్నావు నేను సిద్ధంగా ఉన్నాను వినడానికి అనేసి నువ్వు ఆసక్తి చూపిస్తే ఎప్పుడు కనీవీని అరిగిన విషయాలన్నీ నీకు చూపిస్తూ అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా ఈ వాక్యాలు ని చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి మీద ఇప్పుడు మనము పరలోకంలో నిశ్చిత్తాన్ని ఈ లోకంలో నెరవేరుస్తున్నాం అక్కడ ఉంది ఇది నిజస్వరూపం దాన్ని ఇక్కడ తీసుకొచ్చేసినాం మనం నీ ద్వారా నువ్వు తీసుకొని రావాల్సి వస్తుంది ఈ వాక్యాలను ఈ వాక్యాలు ఎప్పుడైతే మనుషులు వింటారో వారి జీవితంలోని ఆ యొక్క దుష్ట ఆత్మలు తిష్ట వేసుకుని వాటిని నువ్వు దించేస్తున్నావు వాటి సింహాసనం పగలగొట్టేస్తున్నావు అవి నువ్వు చేసుకోవాలా చేసుకోవాలా ఇవి నువ్వు నేర్చుకొని పోయి చెప్పాలన్న ఈ నౌక అంటే బోధించేవాడు ఏసుప్రవ్కి నీడ వంటి ఆయన కూడా బోధకుడు సార్ మంచి బోధకుడు అని ఎవరు లేరు మంచి బౌధకుడు అతని మరణం ద్వారా నిరీక్షణ లేని వాడికి సం విశ్రాంతిని దయచేసిండు ఆయన మరణ భూస్థాపన పన్నుదానం అంతా ఆదా మొదలుకొని నోవా వర్క్ మనం చూస్తున్నాం ఆయన విశ్రాంతిలోనికి మనం ప్రవేశించాలంటే ఆయన మరణ భూస్థాపనలో పురోదాన్న పాల్ పొందాలా వీటన్నిటిని గ్రహించిన మీరందరూ ఆశ్చరింపబడాలా వీటందరికీ చూపిస్తే అనేకుల జీతంలో ఆచరణ రావాలా ఎంతో పవర్ స్పెషల్ పవర్ నీకు ఇచ్చిండు దాన్ని వాడుకో ఆయన మహిమార్థంగా నిలబడు అటువంటి కృపా భాగ్యాన్ని నీకు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను పరశుధర వండ్రి వదనాలనైనా జేమ్ స్ట్రాంగ్ అనే వ్యక్తి దగ్గర దగ్గర హండ్రెడ్ ఇయర్స్ వీటన్నిటిని మా కొరకు రాసి తన జీవితం త్యాగం చేసుకుంటూ ప్రవ్వా ఎక్కడ త్యాగం ఉంటుందో అక్కడ మీ అగ్ని ఉంటుందని మీరు చూపించినారు లేవియా కాండంలో ఎక్కడైతే బలి బలి అర్పించబడుతుందో అక్కడ మీరు మీ యొక్క అగ్ని సమాధానం ఇచ్చినారని వాక్యం కాబట్టినైనా ఎక్కడైతే మా జీవితాలు మీ కొరకు త్యాగం చేసుకున్నామో మా సమయాన్ని త్యాగం చేసినామో సేవ మా వ్యక్తిగత ఆసక్తులు ఆశలు కోరికలు అన్నింటినీ మేము త్యాగం చేసినాం అందుకు మీరు మాకు స్పెషల్గా వీటి అన్నింటినీ ఇచ్చినారు విశేషమైన ఆ యొక్క కృప వాళ్ళు ఆ త్యాగబూరి తన లేని క్రైస్తవ జీవితం పనికిరాని జీవితం అని మీరు మాట్లాడారు మీ యొక్క దైవత్వాన్ని విడిచిపెట్టి త్యాగం చేసుకొని లోకానికి వచ్చినారు మీ ప్రాణం సైతం త్యాగం చేసినారు మా కొరకు అందుకు సృష్టి మీద యావత్తి మీద తిరిగి మీరు అధికారం ముందుకున్నారు ఆ అధికారాన్ని మా చేతిలో మీరు వెళ్ళిపోయారు ఇప్పుడు మీరు వాడుకోండి అధికారం అని రోమ రాసిన పత్రిక ఎనిమిది అధ్యయన మీరు జ్ఞాపకం చేసినారు ప్రభా ఎవరం వాడతలేం అధికారాన్ని భయపడుతున్నాం శక్తులను చూస్తే మనుషులను చూస్తే భయపడుతున్న నీ జీవిత ఏ నరిని మొహం చూసి నువ్వు భయపడకూడదు అన్నాడు మా వాక్యాన్ని నేను స్వీకరించిన నేను కూడా భయపడాను ప్రభు దేవుడికి తప్ప దేనికి నేను భయపడను తీర్మానించుకున్నాను భయం వెంటాడతా ఉంటుంది సైతాన్ని వాడు భయం అబద్ధం ధైర్యం నిజం ధైర్యం సత్యం కాబట్టినైనా మేము సత్యంలోనే జీవించలాగా సహాయపడండి బ్రదర్ సిస్టర్స్ అందరినీ ఆశ్రయించండి వారి అనుగ్రహించమని ఏ నానా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మన ప్రభున ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడయండి అని గాక ఆమెన్ అందరికీ ప్రేజ్ లాడు